కాబట్టి మన జీవితంలో లౌకిక జీవనం కానీ ఆధ్యాత్మిక జీవనం కానీ ధార్మిక జీవనం కానీ మనం హెడ్ నుంచి హార్ట్కి మనం ఎదిగే ప్రయత్నం చేయాలి దీన్ని రమణ మహర్షి నేను చాలాసార్లు చెప్పాను ఎందుకంటే ఆ విధంగా ఇంకెవరి చెప్పలేదు రమణ మహర్షే చెప్పారు అందుకోసం చాలాసార్లు చెప్పారు ఆయన ఒక జోకు వేశారు రమణ మహర్షి కూడా జోకులు వేస్తారు జోకులు అంటే ఇప్పుడు మీరందరూ విరగబడినవి ఇలాంటి జోకు ఏమీ కాదు అది సమ్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ దాంట్లో ఇప్పుడు ఈ ఈ తాంత్రికులు ఉంటారు ఈ తాంత్రికులు ఏమంటారు అంటే కుండలిని శక్తి అనేది అది కింద నుంచి అలా పైకి లేస్తూ ఉంటుందని చెప్తారు అది లేవడం కూడా దాన్ని అదేదో ఫిజికల్గా లేచేస్తున్నట్టుగానే వాళ్ళు కొంత హడావుడు కూడా చేసే సందర్భాలు ఉంటాయి ఓం నమ ఓం నమ అంటే పొట్టలో ఉందన్నమాట ఇప్పుడు కుండలు ఓం నమ ఓం నమ అంటే హృదయంలోకి వచ్చేది ఓం నమ శివాయ్ అంటే కంఠంలోకి వచ్చేది ఓం నమ ఓం నమ శివా అంటే ఇక్కడ దాకా వచ్చింది ఓం నమస్ ఓన్ అంటే ఇక్కడ వచ్చింది దాన్ని పైకి తీసుకొచ్చి ప్రయత్నం ఓం నమ శివాయ అన్నప్పుడల్లా ఏదో పంపు గాజి కొడుతూ ఉంటారు సైకిల్ షాప్ వాళ్ళు డైరెక్ట్గా ఓం నమ శివాయ అన్నప్పుడల్లా కూడా ఆ శక్తి అలా పైకి లేస్తూ దాకా వచ్చేస్తుంది తాంత్రికులు అలా చెప్తారు ఇక్కడ శివుడు ఉంటాడంటారు ఇక్కడ ఉంటాడంటారు ఇక్కడ కాదు ఇక్కడ ఇది తంత్రంలో ఎప్పుడు ప్రవేశించింది నేను ఎవరినైనా విద్వాంసులు ఉంటే అడుగుతావా నేను అనుకుంటున్నా నాకు నేను అడగ తగ్గ విద్వాంసులు నాకు పూర్వం ఉండేవాళ్ళు ఏదో ఫోన్ చేస్తో తర్శనల్గా ఉన్నప్పుడు అడిగేవాళ్ళు ఎవరిని చెప్పండి ఓ ఇల్ మీదో ఇలాంటివి అడుగు చూడటా ఉన్న పాపం వాళ్ళు చెప్పేవారు ఇప్పుడు వాళ్ళందరూ స్వర్గస్థులు అయిపోయారు ఇప్పుడు ఎవరిని అడగాలో నాకు అర్థం కాదు ఎవరిని అడుగుతాం ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడగాలి ఆయనకి తెలిసిన తక్కువని మనకి తెలుస్తుంటే ఏమని అడుగుతాం నేను ఏమైనా అడగాలని నా ప్రశ్న ఏమిటంటే ఉపనిషత్తులు గీత ఇత్యాది ఉద్గ్రంథములన్నీ కూడా హృదయస్థానానికి ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉన్నాయి ఎప్పుడు ఈ హెడ్లోకి ఎప్పుడు ప్రవేశించింది ఈ మూమెంట్ ఎక్కడ ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది అని తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తంత్రాలలో హృదయస్థానానికి ప్రాముఖ్యం వాళ్ళు పక్కన పెట్టారు వాళ్ళు హెడ్కి ప్రాముఖ్యాన్ని సో రమణ మహర్షి దీన్ని గమనించి ఆయన అనివారు ఇది కింద నుంచి పైకి లేవక్కర్లేదు పై నుంచి కిందకి దిగడం చాలా ఆవశ్యకము అని టోల్ డీవరా దట్ ఈ సో వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఇక్కడికి లేవాలని ఉంటారు అదే అక్కడ ఇక్కడి నుంచి కిందకి దిగాలి టోల్ డీవర్ ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి లేచిన వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేసి దాన్ని కిందకి దించుకుంటే మంచిది కూడా చెప్తున్నారు హృదయము ఆ హృదయము అంత ప్రాముఖ్యమునిచ్చిన స్థానములు మనకి రముడు మూడు కనపడతాయి ఉపనిషత్తుల్లోకి వెళ్తే హృదయం తప్పించే ఉండదు గీతలో హృదయం కనబడుతుంది రమణ మహర్షి దగ్గరికి వస్తే ఆ హృదయ స్థానానికి అంతటి ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే హృదయమును హృదయ దర్శనం కింద డెవలప్ అయ్యేందుకు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అంటే అర్థం హెడ్ని యూజ్ చేయడం మానేయమని నేను అంటల్లా హెడ్ని యూస్ చేయాలి లాజికల్గా ఉండాలి కానీ దాని ఇట్ ఈస్ సైన్ ఫర్ ది హార్ట్ యూ షుడ్ నాట్ అలౌడ్ ద హెడ్ టు ఇంటర్వీ అలా ఉండాలి మీరు ఇల్లాజికల్గా ఉండమనే అర్థం కాదు హెడ్ని వాడద్దు అని నా అభిప్రాయం కాదు హెడ్ను చక్కగా వాడుకోవాలి హెడ్ని వాడుకుని ఆ హెడ్ను పక్కన పెట్టేసి హృదయానికి ప్రాముఖ్యాన్ని ఉండాలి సో ఇప్పుడు టీచర్లో కత్తిని వాడుకుంటాం వాడుకుని వాడుకోవడం అయిన తర్వాత ఏం చేస్తాం దాన్ని దాన్ని షీట్లో పెట్టేస్తాం ఇంకా అది మనకి అది అడ్డు కాకూడదు అది అడ్డు వచ్చేదంటే చేయగలుగుతుంది దానికి ఒక షీట్ ఉంటుంది దాంట్లో పెట్టేస్తాం పెట్టేసి మనం ప్రేమగా ఆ వస్తువులన్నింటినీ వంటాది చేసుకుని వడ్డిస్తాం అలాగా మనస్సుని అది హృదయ హెడ్ని లౌకిక విషయాలని చక్కగా పరిష్కరించుకోవడం కోసం చక్కగా వాడుకోవాలి యోగ్యమైన దాన్ని పక్కన పెట్టేసి హృదయ స్థానంలో అంటే ప్రేమమూర్తులుగా జీవించడం మనం అభ్యాసం చేయాలి హృదయాన్ని గురించి ఏదో చెప్పాలన్నాను చెప్పాను చాలానే చెప్పాను కాబట్టి ఎందుకంటే ఈశ్వరుడు హృదయంలో మీకు చాలా దగ్గరగా ఉంటాడు సర్వస్వ చాహం హృది సన్నివిష్ట వీళ్ళు సన్నిధానం సన్నిధానం అంటారు సన్నిధానం అంటే సన్నివిష్ట శిబిలర్ కాబట్టి ఈశ్వరుని యొక్క సన్నిధానం ఏముంటుంది ఎక్కడుంటుందో తెలుసిన హృదయమునందు ఉంటుంది సో మొత్తం దేహానికి హృదయ స్థానము అత్యంత పవిత్రమైన స్థానము ప్రేమ కరుణ దయ సౌందర్యము ఆనందము శాంతి మొదలైనవన్నీ కూడా మన హృదయ స్థానంలోనే అవి మనకు అనుభవానికి వస్తాయి కాబట్టి హృదయస్థానంలో అనుభవానికి వచ్చేటువంటి ఫీలింగ్స్ మన చేష్టలను చేష్టల ఎందు ప్రతిఫలిస్తూ ఉండాలి ఇప్పుడు హెడ్లో బాగా క్యాల్కులేషన్స్ చేసి ఎద్రవాడికి దెబ్బ తీసే విధంగా ప్లాన్ చేసి యాక్ట్ చేసేయటం అలా కాకుండా హృదయంలో భావన చేసి ఆ ప్రేమ అనుభవానికి వచ్చాక మనం చేసేటువంటి మా పనులలో పలికే పలుకులలో ఆ ప్రేమ ప్రకటమయ్యేట్లాగా మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది అభ్యాసం చేయాలి బాగా దాన్ని అభ్యాసం చేయాలి సో ఇదొక విషయం ఈ హృదయ స్థానానికి ఉన్న ప్రాముఖ్యం ఇంకొకటి ఏమిటంటే ఎవరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ గురించి మీకు ఎంతటి తక్కువ అభిప్రాయం ఉన్నా నేను ఎక్కువ వేదాంతం చదువుకోలేను నా జీవితం చాలా వేస్ట్ అయిపోయింది నేను ఏవేవో తప్పు పనులు చేశాను ఇలాగంటి సెల్ఫ్ కండమినేషన్ అంటాను తనని నిందించుకునేటువంటి స్వభావం చాలా ఎక్కువగా కనపడుతుంది మానవ స్వభావంలో ఒక ప్రధానమైన అంశమే అందరినీ కూడా ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒకటి పీడిస్తూ ఉంటుంది ఏవో గిల్ట్ నేను ఏవో తప్పు పనులు చేశాడో ఇటువంటి గిల్ట్ ఉంటుంది నేను దేవుడికి దూరం అయిపోయానని ఇంకో గిల్ట్ ఉంటుంది మా సాధన సాగట్లేదు మేము దేవుడికి దూరంగా ఉండిపోతున్నామని చాలామంది నిలబెట్టుకుంటారు వేదాంతం చదువుకునే వాళ్ళు కూడా సో అటువంటి వాళ్ళందరికీ ఇచ్చేటువంటి ఒక సందేశము ఈ వాక్యంలో గలదు ఏమిటంటే ఆ సందేశము మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు చూడండి మీకున్న ధనము చాలా లేదు ఇంకా ఎక్కువ ధనము నేను సంపాదించాలి అనుకున్నాను కానీ సంపాదించలేకపోయాను అనే ఆ విషయంలో నేను చెప్పే సలహా ఏమీ లేదు అలాగే భోగాలు ఏవో కొన్ని కానీ ఇంకా కొన్ని భోగాలు మేము మిస్ట్ అయిపోయాము మీరు అనుకుంటే నేను దాని విషయంలో చెప్పే సలహా ఏమీ లేదు ఒకప్పుడు మీరు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనాన్ని మీరు నిజంగానే సంపాదించలేకపోవచ్చు ఇప్పుడు నాకు పది ఎకరాల ఆశ్రమం ఉంటే బాగుండని నేను అనుకున్నాను అనుకోండి ఐ డోంట్ నో ఐ మే నాట్ గెట్ ఇట్ ఐ మే నాట్ గెట్ ఇట్ కదా ఐ విల్ నాట్ గెట్ ఇట్ నాకు అసంతృప్తి అలాగే మిగిలిపోతుంది అలాగే ఏవో భోగాలు అనుభవించాలని అనుకుంటాను కొంతమంది ఏదో సింగాపూర్ వెళ్ళి లేకపోతే ఎక్కడికో లాస్ట్ వేగస్ట్ వెళ్ళి భోగాలు అనుభవించాలని అనుకున్నాము అది అవనే ఆ వీసా కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ వేసా రాలేదంటే అది ఒక అసంతృప్తి అలాగే మిగిలిపోతుంది దానికి నేను ఇచ్చే సలహా ఏమీ లేదు అంటే ధనము భోగముల విషయంలో జనులకు ఉండే అసంతృప్తి అలాగే ఉంటుంది దానికి శాస్త్రం నుంచి ఏ రకమైన సలహా రాదు కానీ మేము ఆత్మస్వరూపానికి దూరంగా ఉండిపోయామని కానీ ఈశ్వరుడికి దూరంగా ఉండిపోయామనే కానీ మా సాధన తక్కువగా ఉందని కానీ అయితే మా జీవితంలో దోషాలు ఎక్కువైపోయి పాపాలు ఎక్కువైపోయి మేము దేవుడికి దూరమైపోయామని కానీ ఇటువంటి అసంతృప్తి కనుక మీకు ఉన్నట్లయితే నాతో చెప్పండి నేను మీకు ఒక పెద్ద హామీని ఈ వాక్యం ద్వారా ఇస్తున్నాను మీరు అటువంటి అసంతృప్తిని పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు మీరు కాశీలు వెళ్ళకపోవచ్చు తీర్థయాత్రలు చేయకపోవచ్చు యజ్ఞయాగాలు దాన ధర్మాలు పెద్ద పెద్ద క్రతువులు తంత్రాలు మంత్రాలు మీరు ఏమీ చేసుకుండకపోవచ్చు కానీ ఒక సత్యము కఠోరమైన సత్యము ఎవళ్ళు కాదనలేని సత్యము ఒకటి గలదు దాన్ని మీరు గుర్తుపట్టగలరా ఏమిటా సత్యమంటే ఈశ్వరుడు మీ హృదయమునందు సన్నిధానమై ఉన్నాడు చూడండి ఇది ఎంత పెద్ద గొప్ప విషయము కనుక మీరు మీరు నిరుత్సాహపడడానికి ఏమీ అవకాశం లేదు ప్రతి వ్యక్తి వాడు పుణ్యాత్ముడైనా లేక జీవితంలో ఎన్నైనా పాపాలు చేసిన అయినా కూడా ప్రతి వ్యక్తి అలాగే వాడు విద్యావంతుడు పెద్ద పెద్ద శాస్త్రాలు వేదాలు చదువులోడు కావచ్చు ఏమీ చదవని పరమ స్కుంఠ కావచ్చు లేదా వాడు పెద్ద ధనవంతుడయి ఆ ధనాన్ని ఖర్చు పెట్టి దేవుడికి బంగార ఆభరణాలు మొదలైనవి చేయించి పూజలో పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు పెద్ద పెద్ద కోట్ల ఖర్చుతో దేవుడిని ఆరాధించిన వాడు అయి లేకపోతే దేవుడికి అరిటిపండు కూడా నైవేద్యం పెట్టడం చేత కానీ ముష్టివాడే కావచ్చు ఎవరైనా కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు లేదా పెద్ద బలమై శరీరం దారిద్ర్యం ఉండి తీర్థయాత్రలు చేసి ఆ కొండ చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి అయ్యప్పకి పద్దెనిమిది సార్లు వెళ్ళొచ్చి మాన సరోవర్ మూడు ప్రదక్షిణం చేసొచ్చి దారిద్ర్యం అలా చేస్తారు మా వల్ల కాదండి మేము మామూలుగా ఇంట్లో నాలుగు అడుగులు వేస్తేనే గొప్పన్న పరిస్థితి ఉన్నది మా మోకాళ్ళు పనిచేయడం మానేసాయి అని అనుకున్న వాళ్ళైనా అవ్వచ్చు లేకపోతే శరీర దార్ఢ్యం గలవారైనా అవ్వచ్చు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులకే కానీ స్త్రీలకు ప్రవేశం లేదని పెద్ద దెబ్బలాట దానిమీద కౌంటర్ దెబ్బలాట ఇవన్నీ నడుస్తూ సమాజంలో ఇక్కడ ఆ సమస్య లేదు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు కులం అనేది ఇక్కడ ప్రసక్తి కాదు ఈ కులము ఆ కులము అనే ప్రసక్తి లేదు క్రీడ్ రేస్ట్ వీటి ఇవేమీ సంబంధం లేదు వీటి వేటితోటి సంబంధం లేకుండా ప్రతి మనిషి హృదయంలో ఈశ్వరుడు సన్నిధానము చేసి ఉన్నాడు కనుక ప్రతి మనిషి తన హృదయంలో ఇప్పుడు ఇక్కడ నివాసం చేసి ఉన్న తెలుసుకునేందుకు అర్హుడే కాబట్టి ఎవరు నిరుత్సాహపడవలసింది లేదు మీ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి మీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదైనా కూడా తెలుసుకునే హక్కు మీకు గలదు ఈ జీవితంలోనే ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకుని కృతార్థుడయ్యేటువంటి అవకాశము మీకు కలదు కాబట్టి మీరు జీవితంలో పెద్ద ఉద్యోగాలు చేయలేకపోయాననే అసంతృప్తిని ఎవడూ తీర్చలేడు పెద్ద భోగాల్ని పొందలేకపోయామనే అసంతృప్తిని ఎవడూ చేర్చలేడు కొంతమందికి మాకు సంతానం లేకపోయిందనే అసంతృప్తి అలాగే నిండిపోతుంది వాళ్ళు అలాగే జీవితాలను సాధిస్తారు దాన్ని ఎవరూ ఇంకో కొంతమందికి మా పిల్లలు మా చెప్పిన మాట వింటలేదు మా ఇద్దే ప్రతికూలంగా ఉన్నారనే అసంతృప్తి అది ఎవరూ తీర్చలేడు ఈ అసంతృప్తులను ఎవరు తీరుస్తాడు ఆ దేవుడు దిగొచ్చినా కూడా తీర్చలేడు మనకు ఉండేటువంటి అసంతోషాలను ఎవడైనా తీర్చగలడా ఏ దేవుడైనా తీరుస్తాడా తీర్చలేడు కానీ మాకు దేవుడు దూరమైపోయాడనే అసంతృప్తి కనుక ఉన్నట్లయితే చెప్పండి అది వెంటనే తీర్చేసుకోవచ్చు ఆ అసంతృప్తికి అవకాశము సుఖరాము లేదు పెద్ద హామీ కాబట్టి సర్వస్య చాహం హృది సన్నివిష్ట భాష్యకారులు ఏమంటారో చూద్దాం సర్వస్య ప్రాణి జాతస్య దీనికి ఒక శ్లోకానికి అవతారిక అంటే విభూతులు చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈ వాక్యాన్ని చూస్తే ప్రతి మనిషి దేవుని యొక్క విభూతి అని మనకు కదా ఎందుకంటే ప్రతి మనిషి ఎందు దేవుడు సన్నిధానం చేస్తే ఉన్నాడు కనుక అదే విభూతి ఆ క్రమంలో సూర్యుల్లో దేవుడు ఉన్నాడు చంద్రుల్లో దేవుడు ఉన్నాడు ప్రతి మనిషి హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు దీన్నే ఏమన్నారంటే మ్యాన్ ఈస్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ మనిషి గాడ్ యొక్క ఇమేజ్లో నిర్మాణమైనాడు అంటే దాని అభిప్రాయం ఇదే కాబట్టి సకల ప్రాణి యొక్క రాణి కోటికి అహం ఆత్మా సన్ హృది బుద్ధ సన్ని విష్ట హృద్ అన్నదానికి బుద్ధి అని అర్థం చెప్పచ్చు ఎందుకంటే వేదాంతుల యొక్క సంప్రదాయం ఏమిటంటే సమయము కన్వెన్షన్ వేదాంతుల కన్వెన్షన్ ఏమిటంటే బుద్ధి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు బుద్ధి ఇక్కడ ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా ఇక్కడే ఉంటుంది స్త్రీరాలిని చూసి ఆనందం అది కళ్ళలో ఉంటుందా హృదయంలో ఉంటుందా హృదయంలో ఉంటుంది కాబట్టి చెవి ఇక్కడ ఇక్కడ ఉంటుందా లేదా ఇక్కడ ఉంటుందా ఇక్కడే ఉంటుంది అలాగే బుద్ధి ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండదు ఈ సందర్భంలో ఈ సందర్భంలో కాబట్టి హృదయం అంటే బుద్ధి అంటే బుద్ధి అని ఎందుకన్నారంటే మీరు తెలుసుకోవడం మీ స్వరూపం ఆ తెలుసుకోవడములో బుద్ధి ఒక పరికరముగా ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తుంది ఆ బుద్ధి ఎందు ఆ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది అర్థంలో దీపం ప్రకాశించినట్టుగా బుద్ధి ఆత్మ చైతన్యం అనే జ్యోతి దీపము ప్రకాశిస్తూ ఉంటుంది అందుకోసం హృదయ శబ్దానికి బుద్ధి చెప్తారు చాలా దగ్గరగా ఉన్నాడు సన్నివిష్ట ఏ రూపంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు అది కూడా అది నేను చెప్పలేదు ఇప్పుడు ఆత్మాసన్న అని అంటున్నాను ఆత్మరూపంగా ఉన్నాడు ఇప్పుడు ఇది ఎలాగలుపుతాడు చూడండి ఆమె మెడలో బంగారము గలదు అన్నారనుకోండి అప్పుడు మీరు అడగాలి ఏ రూపంగా బంగారం ఉన్నది అడగాలి అంటే పూర్వం వాళ్ళు కంటేనో ఆభరణం కంటే కంటే కంఠము ప్రకృతి కంటే కంఠాభరణం కంటే ఈ గురదాడ పారావు గారి కన్యాశులం అంతా కూడా ఆ కంటే అనే ఆభరణం చుట్టూ ఉంటుంది కంటే పెట్టాలి కంటి అంటే ఏమిటో తెలిసిన బంగారంతో చేసిన కడ్డీ అని అర్థం ఒక కడ్డీ ఆ కడ్డీకి రెండు హుక్కులు ఆ కడ్డీ ఇలా మెడలో పెట్టి ఆ హుక్కుల్ని అది కంటే ఇలా ఉంటుంది ఏదో గేదో అదో ఆభరణం వరి ఆభరణాలు అలాగే సో కంటే అనే ఆభరణం కాబట్టి ఇప్పుడు ఆమె మెడలో బంగారం ఉన్నది అన్నారనుకోండి ఏ రూపముగానున్నది అని కృష్ణ వేస్తే కంటే రూపముగానున్నది అని ఇప్పుడు ఎవడైనా కనపడతారా అలాగా ఏ ఒళ్ళు ఇప్పుడు కంటే అనేది అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అది ఎవళ్ళు పెట్టుకోడు కాబట్టి ఏ రూపముగానున్నది అంటే ఏం చెప్పాలి ఏదో నెక్లెస్ రూపముగా అని చెప్పాలి ఆమె చేతికి బంగారము గలదు అంటే ఏం చెప్తారు ఏ రూపముగానున్నది అంటే కంకణము రూపముగానున్నది ఆమె పాదములకు బంగారము గలదు అంటే నూపురము అనే రూపంగా అంద్యలు రూపంగా బంగారము కలదు అలాగే దేవుడు దేవుడు అంటే పెద్ద కాదుగా పెద్ద ఆయన ఇక్కడెలా ఉంటాడు పెద్ద ఆయన ఇక్కడెలా ఉంటాడు ఏదో రూమ్ చూసుకుని అక్కడ ఏదో బెడ్డు సోఫా టేబుల్ వేసుకుని ఉండాల్సి ఉంటుంది పెద్ద ఇక్కడ ఎలా ఉంటాడు కాబట్టి పెద్ద ఆయన కాదు బంగారం అంటే పెద్ద ఆయన పెద్ద బంగారం అంటే మిస్టర్ బంగారమా కాదుగా అలాగే దేవుడు అంటే మిస్టర్ దేవుడు కాదు దేవుడు అంటే సర్వవ్యాపకమైన ఒక సత్యతత్వము అది హృదయంలో ఉన్నది ఏ రూపంగా ఉన్నది హృదయంలో ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నది ఏ రూపంగా ఉన్నది అంటే ఏదో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంపీఎస్ ఓల్డ్స్ ఆ డినామినేషన్ చెప్పి ఆ రూపముగా ఉన్నది అని చెప్పాల్సి ఉంటుంది అలాగే హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు ఏ రూపంగా ఉన్నాడు ఆత్మ రూపుడే ఉన్నాడు వీళ్ళకి దృష్టా అంత చెప్పారు ఆత్మ అంటే అర్థం ఏంటో తెలిసిన అహమ్మనర్థం ఆత్మ అంటే అహమ్మనర్థం ఆత్మ అంటే మరెంటు అనుకున్నాడు అహంకారము కాదు అహం అహమ్మనే రూపంగా హృదయంలో దేవుడు ఉన్నాడు ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తా ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టారు అది గ్యాస్ పొయ్యి అయితే మీకు గ్యాస్ మంట కనపడదు గ్యాస్ మంట కనపడదు ఫర్ టూ రీజన్స్ మంట బ్లూ కలర్ డల్ బ్లూ ఉందనుకోండి కంటికి కనపడదు వాటెవర్ దగ్గరికి వెళ్ళి పట్టి చూస్తే కానీ కనపడదు పైగా ఈ పాత్ర దాని మీద కూర్చోబెట్టారు కాబట్టి మంట కనపడటం లేదు మంట కనపట్టలేదు పాత్రలో నీళ్లు పోస్తారు లోపల నుంచి చూయి చూయి చుయ్యి అని సౌండ్ వస్తుంది ఇప్పుడు ఈ సౌండ్ దేని నుంచి వస్తుంది మీరు చెప్పండి మీ జనరల్ నాలెడ్జ్ నీటి నుంచి వస్తుందా పాత్ర నుంచి వస్తుందా స్టవ్ నుంచి వస్తుందా అగ్ని నుంచి వస్తుందా అగ్ని నుంచి వస్తుంది కదా అదే కానీ స్టవ్ లేకపోతే పాత్ర నుంచో నీళ్ల నుంచో రావట్లేదు నీళ్లలో నుండి వస్తున్నట్లు అనిపిస్తుంది కానీ దాని అసలైన సోర్స్ నీళ్ళ అగ్నియ అగ్ని అలాగే మీ హృదయంలో మీరు చూసుకోండి మీ హృదయంలో నేను నేను నేను అని చూయి చూయి చూయి అన్నట్టుగా నేను నేను నేను అనే అనుభవం మీకు ఉంటుంది కలుగుతున్నాయి కలగదనకండి మీరు కలగదంటే నాకు ఆర్గ్యుమెంటే లేదు కలుగుతుంది కలగదు అని మీరు ఎవడైనా అన్నారనుకోండి ఆ కలగదన్నవాడు నేను ఎవడో ఒకడు అనాలి కదా ఎవడో ఒకడు లేచి అనాలి ఆ అన్నది ఎవరు కలగటం లేదని అనేది ఎవరు నేను కలిగిందా లేదా అలా ఇప్పుడు ఒక నాకు నా నాలుక లేదు అన్నాడు ఎవరండి ఈ నోట్లో లాజుకు లేదు అవి ఇప్పుడు అన్నారు ఎవరోలో నిలబడి అంటే ఆయన లేదు నిలబడ ఇప్పుడు ఆయన నోట్లో నాలుగు ఉన్నట్టనట్ట ఉన్నట్లు సో నేను అనే అనుభవము ఒక సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ అది ప్రతి హృదయంలో ఉంటుంది నేను నేను అనే అనుభవం కలుగుతుంది అనుభవం దానికి మీరు కులం మతం అవన్నీ పెట్టేసింది అది కాదు నేనని ఆయన మాట ద వెరీ ఫండమెంటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐ కానీ శుద్ధమైన అహం అంటారు అహంకారం కాదు ఆ శుద్ధమైన అహం అనే రూపంగా ఆ చైతన్యమే ప్రకటమవుతున్నది అంటే హ్యహం అహమితి అహం అహం వేప్స అహం అహమితి అంటే వేప్స అంటే రెండుసార్లు అహం అహం అని వస్తుందని కాదు నిరంతరంగా అహం అహం అహం అనలా ఇప్పుడు దేవుడు మీకు సాక్షాత్తుగా అనుభవానికి వస్తున్నాడా ఇంటర్మీడియట్స్ ఏదైనా మధ్యలో ఉన్నాయా సాక్షాత్తుగా అనుభవానికి వస్తున్నాడు కదా ఏదో అద్దాల మందిరంలో దేవుణ్ణి పెడితే అద్దంలో మీరు అందరూ చూడండి దేవుణ్ణి అద్దంలో దేవుడిని అద్దంలో చూశారనుకోండి ఇక్కడ అద్దంలో చూసినట్టు కాదు ఇక్కడ సాక్షాత్తు మీరు దేవుడితోటి ఇంటరాక్ట్ అవుతున్నారు సాక్షాత్ ఈ అహం అహం ఈ అహం అహంకే ఆయన పెట్టిన పేరు ఆత్మరూపేణ భాతి కాబట్టి ఆ మౌలికమైన అహం అనే అనుభవం ఏదైతే ఈ అహం అనే అనుభవము అది అది దాని సోర్స్ అది ఎక్కడి నుంచి వస్తుందో అది ఏ పరమేశ్వరుడు కాబట్టి మీరేం చేస్తారంటే అహమస్మి అహమస్మి నేను ఉన్నాను నేను ఉన్నాను అని సెంటెన్స్ కాదు నేను ఉన్నాను అనే అనుభవం కొన్ని ఉన్నాను తీ ఉన్నాను అని మీరు పెట్టినా పెట్టకపోయినా అదే అది అహమస్మి అన్నా అహమ్మన్నా అదే అవ్వ ముసలమ్మ అదే అహం వేరు అహమస్మి వేరు కాదు ఏకీ అదే అది దాని ఆదిగ్యం ఏమిటి అది ఎక్కడి నుంచి వస్తుంది మీరు శోషించండి మీరు దాన్ని పట్టుకోండి అహంను పట్టుకోండి అహం ఆరోగ్యను తెలుసుకోవాలంటే ఏం చేయాలి అహమ్మను పట్టుకోవాలి అహమ్మను పట్టుకుంటే అహం ఆరిజిన్ మీకు దొరుకుతుంది కాబట్టి మీరు అహమ్మను పట్టుకోండి అహమ్మును పట్టుకోవడం అంటే ఏమిటి బీ ఆఫ్ ది సెల్ఫ్ అంటే అహం రూపంగా ఉండండి ఇప్పుడు నేను ఇలా కూర్చున్నా కూర్చుని అవన్న రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని వాళ్ళని చూస్తున్నాను అంటే ఇప్పుడు నాకు తెలుస్తోంది కదా ఏమిటి తెలుస్తోంది ప్రపంచం తెలుస్తోంది ప్రపంచం తెలుస్తుంటే రాగద్వేషాలు ఉండతాయి అలా వాళ్ళని మనం చూడలేందుకు కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకుంటే ఏమైంది నా మనస్సు దేహం తెలుస్తుంది దేహం తెలుస్తుంది కదా దేహం తెలిస్తే ఏమైనట్టు దేహం కూడా అది ఎప్పటికైనా కూలిపోయితే అది తెలియడం వల్ల ఏ ఉపకారం ఉంది అది కూడా ప్రపంచంలో భాగమే కాబట్టి దేహాన్ని కూడా పక్కన పెట్టండి అంటే దేహాన్ని మీద కూడా ఫోకస్ తీసేయండి తీసేస్తే మనస్సు తెలుస్తూ ఉంటుంది మనస్సు తెలియడం అంటే ఏమిటి ఏవో ఆలోచనలు అలా పోతూ ఉంటాయి ఆలోచనలలో మనం కలిసిపోయి ఉండిపోతాం అలాగే ఆలోచనల్లో కలిసిపోవద్దండి ఆలోచనలకి వెనక్కి రండి ఆలోచనలకి వెనక్కి రావడం అంటే ఎలాగండి ఆలోచనలకేసి చూడండి చూసాము చూస్తే ఎవరైనా ఆలోచనలు అవన్నీ ఆగిపోతాయి కొద్దిసేపట్లోనే ఆలోచనలన్నీ ఆగిపోతాయి ఓకే ఇప్పుడు ఏం మిగిలిందండి నేను ఏం మిగిలింది మైండ్ సైలెంట్ అయినప్పుడు ఏం మిగిలిందండి నేను మిగిలి నేను అనే పదం మిగిలిందా నేను అనే అనుభవం మిగిలిందా అనుభవం మిగిలిందండి అనుభవం ఉంది పదం నేను ఊరించే అనాల్సి వస్తుంది మీకు పాఠం చెప్పడం కోసం నేను నేను అని ఊర్చే నేను వాగుతున్నా తప్ప ఆ లోపల ఉన్నది నేను నేను అని పదమా అనుభవమా అనుభవం ఆ అనుభవంలో ఉండండి దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం సెల్ఫ్ అవేర్నెస్ ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఏది కలదు దట్ ఈజ్ ది క్రక్ట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ గాడ్ హెడ్ అది దేవుడు అంటే దేవుడు అక్కడ ఉంటాడు అది గర్భగృహం అక్కడ దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు దేవుణ్ణి మీరు తెలుసుకోవాలనుకుంటే దేవుణ్ణి తెలుసుకోవడం నేను ఇక్కడ దేవుడు అక్కడ అలా అలా ఉండదు మీరు దేవుడిలో కలిసిపోతారు ఇంతకుముందు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎవడో ఒక మహాత్ముడు ధ్యానం చేస్తున్నాడు ఆ ధ్యానంలో ఆయన ఆయన ఒక స్థితికి చేరుకున్నాడు కథ అలా ఆ స్థితి ఏమిటంటే ఒక ద్వారం ముందు నిలబడి ఉన్నాడు అది దేవుడు ఉన్న చోటు ఆ ద్వారం వెనకాల దేవుడు ఉన్నాడు తలుపు వెనకాల దేవుడు ఉన్నాడు ఆ తలుపు ముందు నిలపడి ఉన్నాడు తలుపు తచ్చే లోపలి నుంచి ఒక శబ్దం వచ్చింది ఎవరది అని శబ్దం వచ్చింది అంటే ఇక్కడ అన్నాడు నేను అన్నాడు అంటే లోపల నుంచి ఇంకో శబ్దం వచ్చింది ఇక్కడ రెండో వాళ్ళకి చోటు లేదు అనే శబ్దం వచ్చింది ఆ స్థితి పోయింది మళ్ళీ ధ్యానాన్ని ఈసారి తెలివి తెచ్చుకుని ధ్యానాన్ని అంటే శ్రవణం చేసి ధ్యానం చేయాలి మళ్ళీ శ్రవణం చేసి తత్వాన్ని తెలుసుకుని ధ్యానం చేశాడు మళ్ళీ ధ్యానంలో స్థితికి చేరుకున్నాడు ఆ స్థితిలో దేవుడి ఉండే చోటు దగ్గర తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు తలుపు తప్పాడు ఎవరది అని వాయిస్ వచ్చింది అంతా నీవే ఉన్నది నీవే అని వీడు సమాధానం చెప్పాడు ఎండమే లోపలికి రా అని తలుపు తీశాడు అలా ఉంటుంది దేవుణ్ణి ధ్యానించడం అంటే అలా ఉంటుంది మీరు అహం అహం అహం పట్టుకుంటే ఏమవుతుంది అహం పడిపోతుంది దేంట్లో పడిపోతుంది దేవుళ్ళు పడిపోతుంది అహమపేతకం నిజ విభానకం అని ఉపదేశ సాగంలో వాక్యం ఉంది కానీ మనవాళ్ళు డోరూ పెట్టి పడుతూ ఉంటారు డోలూస్ ఉన్నాయితో ఏమవుతుంది అహమపే ప్రతి దానికి డోలూస్ ఉన్నాయే ఏదో దానికో సందర్భం సందర్భం ఉండాలి దేనికేనా అహమపేతకం నిజ విభానకం ఇప్పుడు మనందరం కలిసి భజన చేసేవనుకోండి అహమపేతం నిజ విభానకం పక్కనే డోలో ఒకటి పెట్టి డోలో లేకపోతే ఏదో డోలక్కో ఏదో పెట్టి భజన చేసేవనుకోండి దట్ ఈస్ నాట్ దాట్ ఈస్ నాట్ ది పాయింట్ పాయింట్ ఈజ్ ధ్యానం అహం అపే కం ఆ అహంను మీరు పట్టుకుంటే అయ్యి పత్యహం అన్నారు అయ్యి అంటే ఒయి ఒయి ఆ అహంలో ఉండు నువ్వు అహం ఏమవుతుంది పతతి పడిపోతు పడిపోతుందంటే ఏమవుతుంది అహం వెళ్ళి దేంట్లో పడుతుంది దాని సోర్స్ లో పడుతుంది వెళ్ళి అంటే శుద్ధ చైతన్య స్వరూపంలో మీరు ఉండిపోతారు ఇవన్నీ అద్వైతం అంటారు కాబట్టి అద్వైతం అనేది రోడ్డు ఎక్కి దెబ్బలాడుకునే అద్వైతమా అద్వైతమా దెబ్బలాడుకునేది కాదది అది అనుభవానికి తెచ్చుకునే విషయం ఇప్పుడు దేవుడి గురించి దెబ్బలాడుకుంటే ఏమైందండి ఇద్దరు కలిసి దేవుడి గురించి దెబ్బలాడుకున్నారనుకోండి దేవుడి గురించి దెబ్బలాడుకోవాలా దేవుడి గురించి అనుభవానికి తెచ్చుకోవాలా కాబట్టి ఇద్దరిది తప్పే ఆ దెబ్బలాటిని ఏర్పాటు చేసిన వాడు కుట్రలో వీళ్ళు పొరపాటును వెళ్ళి పడ్డారు అని మనకి తెలిసిపోతూ ఉంటాం కాబట్టి ఆ విధంగా ఈశ్వరుణ్ణి తన హృదయంలో అనుభవానికి తెచ్చుకోవాలి అహం ఆత్మా సన్ ఆత్మరూపంగా ఈశ్వరుడు మన హృదయంలో మనకు చాలా దగ్గరగా ఉన్నాడు ఇంతకు ముందు శ్లోకాల్లో ఏం చెప్పారంటే దామావిష్య అంటే మనం ఈశ్వరుని యొక్క ఒడిలో ఉన్నామని చెప్పారు సో సోమోభూత్వా రసాత్మక అంటే మన దేహానికి పుష్టిని ఇచ్చేది ఈశ్వరుడే అని చెప్పారు తర్వాత నువ్వు తినే తిండిని డైజెస్ట్ చేసేది కూడా ఈశ్వరుడే అని చెప్పారు యథాధిత్యగతం తేజ అంటే మన జీవితాలని నడిపిస్తూ ఉండే శక్తి అంతా కూడా ఈశ్వరుడే అని చెప్పారు ఇప్పుడు ఫైనల్గా ఆ ఈశ్వరుడు అహం చై ఆత్మ చైతన్య రూపంగా నీ ఎందు ఉన్నాడు అని చెప్తున్నారు ఇంకా ఈశ్వరుడు తప్ప ఇంకా అహం అనేది ఏది మిగలదు నాస్తికుడికి అద్వైతుడికి తేడా ఇది నాస్తికులు ఏమంటారంటే నేను ఉన్నాను తప్ప దేవుడు లేడు అంటాడు అద్వైతులు ఏమంటారంటే దేవుడే ఉన్నాడు తప్ప నేను లేను అని అద్వై అదే అద్వైతం అంటే ద్వైతులు అంటే ఏమిటో తెలుసిన నేను ఉన్నాను దేవుడు ఉన్నాడు అంటే ద్వైతులు ఈ ద్వైతులు ఉన్న చూసారా వాళ్ళంత అసందర్భ మనుషులు వాళ్లే కానీ కాదు తెలియని మాట తెలిసిందేమి ఉండదు మీరేమనుకుంటారు ఆ వేషాన్ని వేషం చాలా పోషక్కుగా ఉంటుంది వేషాన్ని చూసి ఆ తిలకాలని వాటిని చూస్తే అమ్మ బాబోయ్ అని అనుకుంటారు తెలుసున్నది ఏమీ ఉండదు సున్నా ఊరికే బొంబాస్టిక్ లాంగ్వేజ్ ఉంటే తెలుసున్నది కాదు చాలా తెలియడం అనేది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది సో అహమహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ కాబట్టి ఆ పరమాత్మ మన అందరి చాలా దగ్గరగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఎంత కథ చెప్పాను చూశారా సర్వస్య చాహం హృది సన్నివిష్ట జంటావు అయిపోయింది ఆ టాపిక్ అయిపోయింది ఇక్కడికి కావలసిన ఎనర్జీ అంతా ఇక్కడి నుంచి మత స్మృతిని జ్ఞానమపోహనంచ స్మృతి అంటే స్మృతి అంటే గుర్తు తెచ్చుకోవడం అంటే రికలక్షణం ఇప్పుడు మీరు ఒక గమనించండి మీరు నిద్రలో ఈయన నా భార్య వీళ్ళు నా పుత్రులు ఇది నా ప్రొఫెషను ఇది నా బ్యాంక్ అకౌంటు ఇవేమీ ఉండవు నిద్రలో ఇవేమీ ఉండవు కదా నిద్రలేస్తూనే ఈమె నా భార్య అవుతుంది ఆమె నా భార్య ఇది నా ఇల్లు ఇవన్నీ వస్తాయి అవన్నీ వాటంతటో వస్తాయా మీరు స్మరిస్తే వస్తాయా అవన్నీ నేను స్మరించాలి మీరు స్మరిస్తే వస్తాయి సపోజ్ మీరు నిద్ర లేవడం లేవడం ఈ స్మృతి అనేది లేకుండా నిద్ర లేచారు మరణం రికలెక్షన్ లేకుండా నిద్ర లేచారనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసిన అసలు జగత్తు ఉండదు దెర్ విల్ బి నో వర్డ్ మీరు జగత్తు యొక్క అనుభవం మీకు ఎందుకు కలుగుతుందో అంటే ఆ మెమరీని బట్టి జగత్తు యొక్క అనుభవం కలుగుతుంది మెమరీ రెండు రకాలుగా ఉంటుంది అన్కాన్షియస్ మెమరీ కాన్షియస్ మెమరీ అన్కాన్షియస్ మెమరీ అంటే బ్యాక్గ్రౌండ్ మెమరీ ఆకాశము పృథివీ స్పేస్ టైం టైం ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ మెమరీలో ఉంటాయి ఒకప్పుడు అవి ఫోకస్లోకి వచ్చినప్పుడు వస్తాయి మామూలుగా ఇది నా ఇల్లు అని వీడికి నిద్రలేచినప్పుడు ఇది నా ఇల్లు అనేది నిద్రలేస్తాడు ఇది నా ఇల్లు అని నిద్రలేచినప్పుడు ఫోకస్లో ఏమవుతుంది ఆ గోడలు రూఫ్ అవి ఉంటాయి అది అది అది ఫోకస్లో ఉంటుంది మెమొరీ యొక్క ఫోకస్లో అయితే ఆ ఇల్లు అనేది స్పేస్ లేకుండా ఇల్లు ఉంటుందా స్పేస్ ఉంటుంది స్పేస్ కూడా మెమరీలో ఉంటుంది అన్కాన్షియస్ మెమొరీ అంటారు అంటే అంటే స్పేస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెమరీ నాట్ ఓన్లీ హౌస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెమొరీ బట్ ఆల్సో స్పేస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెమరీ అలాగే ఈమె నా భార్య అని ఒక మెమరీలో భాగమైనది కానీ ఇది పృథివీ ఇది భూలోకము ఇది బ్రహ్మాండము అనే మెమరీ కూడా ఉంటుంది అవి లేకుండా భార్య ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మీలో కాన్షియస్ మెమొరీ అన్కాన్షియస్ మెమొరీ ఈ రెండు కలిసి మీ ముందు ఒక జగత్తుని నిలబెడుతూ ఉంటాయి ఆ జగత్తులో భాగంగా మీరు జీవనయాత్రను సాగిస్తూ ఉంటారు మీరు ఆలోచించండి మెమొరీ లేదనుకోండి మెమొరీ లేదనుకోండి మెమొరీ లేదంటే అది ఏదో గాయం తగిలి లేకపోతే యాక్సిడెంట్ అయ్యి అలా అక్కర్ సినిమా దాడుక అలా ధ్యానంలో మనస్సు స్టిల్ అంటే కదలిక లేకుండా మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి మనస్సులో కదలిక అంటే పెర్ఫెక్ట్లీ స్టిల్ కొద్దిపాటి కదలిక కూడా ఉండకూడదు కొద్దిపాటి కదలికొచ్చింది అనుకోండి ఇదిగో నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను అనిపిస్తుంది అయితే శివానందాశ్రమంలో ఉన్నాను అనిపిస్తుంది లేకపోతే ఇంట్లో కూర్చున్నాను అనిపిస్తుంది అయితే పొద్దున్న పూట ధ్యానం చేస్తున్నాను అని అనిపిస్తుంది ఆ కదలిక ఏ కొంచెం కదలిక ఉన్నా మీకు ఆ జాగ్రత్త అవస్థ యొక్క ఒక అనొక రూపం మీకు అనుభవానికి వస్తూ అసలు సుతరాము కదలిక లేకుండా మీరు కూర్చున్నారనుకోండి ధ్యానంలో అప్పుడు జాగ్రత్త అవస్థ ఉండదు జాగ్రత్త అవస్థ లుప్తమై ఆ ధ్యానంలోంచి మీరు బయటకు వస్తారు అంటే జాగ్రత్త అవస్థలోకి అనగా ఈ జగత్తులోకి ఈ ప్రపంచంలోకి వస్తారు అంటే అర్థమేంటో తెలిసిన ఆ ప్రపంచ ఆ మెమొరీ పైకి వచ్చింది అని అంటే ఆ స్మృతి వచ్చింది అని అంటే స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆత్మచైతన్యం నుంచి వస్తుంది కాబట్టి ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి స్మృతి ఇప్పుడు ఎక్కడి నుంచి నా నుండి నీకు స్మృతి వస్తుంది నేను నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాను నీకు దగ్గరగా ఉన్నాను నిజానికి మీరు చెప్పండి హృదయము దగ్గర టేబుల్ దగ్గర హృదయము దగ్గర వస్త్రాల దగ్గర హృదయము దగ్గర చర్మం దగ్గర హృదయము దగ్గరయా బుద్ధి దగ్గరయా అంటే ఆత్మ దగ్గరయా లేకపోతే బుద్ధి దగ్గరయా ఆత్మ దగ్గర అత్యంత నికటము అంచేతనే ఉపా అన్నారు ఉపనిషత్తులో ఉపాధర కాబట్టి ఆ అత్యంత నికటముగా చాలా దగ్గరగా ఇప్పుడు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళొచ్చి నేను శ్రీశైలం వెళ్ళొచ్చానండి నాకు చాలా భాగ్యం అయిపోయింది అక్కడ పురోహితుడు నాకు బాగా తెలుసు ఆయన నన్ను శివుడు లింగం దాకా తీసుకెళ్ళిపోయాడు నేను ఆ లింగాన్ని వాటేసుకుని వచ్చాను అని చెప్పుకుంటాను ఇంకొకటి నాకు అంత అలా అవ్వలేదయా అలా క్యూలో తోసేసారు అలా దూరం నుంచే చూశాను లింగం అందులో చిన్న లింగం అయిపోయిగాను భీమేశ్వర లింగం అయితే ఎక్కడ ఏ పక్కన ఉన్నా కనపడుతూ ఉంటుంది ఈ శ్రీశైలం లింగం ప్రసరంతరైన అది కనపడి కనపడనట్టుగా ఈ లోపల పురోహితులు ఇటు ఒకటి తిరుగుతూ మొత్తానికి నాకు దర్శనం బాగా అవలేదని ఇంకొకటి అంటాడు ఇక్కడ ఆ సమస్యలే ఉండవు ఈ దేవాలయాల్లో ఉండే సమస్యలు ఇక్కడ ఏమీ ఉండవు అది పెద్ద సౌకర్యం కాబట్టి ఇక్కడ మీకు మెమోరీ నేను మీకు ప్రశ్న అడుగుతాను నిద్ర లేచారండి సపోజ్ మీ బ్యాంక్ మీ పేరు మీరు మర్చిపోయారనుకోండి మీ మీ జీవితం ఏమవుతుంది మీ బ్యాంక్ అకౌంట్ మీరు మర్చిపోయారు అనుకోండి మీ జీవితం ఏమవుతుంది ఇవన్నీ ఎందుకు మీ పాస్వర్డ్స్ అన్నీ మీరు మర్చిపోయారు అనుకోండి సపోజ్ మీ జీవితం ఏమవుతుంది ఒక్క పాస్వర్డ్ మర్చిపోతే ఎంత కష్టమో చెప్ప శక్యం కాదు ఎంత ఇబ్బంది పడాల ఒక్క పాస్వర్డ్ మర్చిపోతే ఈ మధ్యన ఏమో డిగ్రీ ఫర్గట్ ఎవరు పాస్వర్డ్ అనేవో దానికి ఏదో ఉపాయాలు ఇవో ప్రతి దానికి ఏదో ఉపాయం ఉంటుంది కాబట్టి స్మృతి లేకుండా జీవితము కలదా మీరు ఆలోచించండి అదొకటి మీరు గమనించరండి ఇవన్నీ కూడా లోతుగా అధ్యాత్మం గురించి విచారం ఇక్కడ విచారమంతా మీ గురించే మీ లోపల ఉన్నదాని గురించే విచారం బయట ఉన్నదాని గురించే విచారం లేదు పూరీలో సాక్షి గడుపుతున్నాడు అక్కడ దుండి గడుపుతున్నాడు అక్కడ ఇంకో గడుపుతున్నాడు ఇలాంటి విచారం కాదు ఇది మీ లోపల ఏముంది మీ లోపల ఏముందో నేను మీకు పాఠం చెప్తున్నానని మీరు అనుకోద్దు మీ లోపల ఏముందో నేను మీకు పాఠం ఎలా మీ లోపల ఏముందో మీరు నేను కలిసి ఒక చర్చ నడిపిస్తూ ఉన్నామంటే మనం ఒక శోధన చేస్తున్నాం తప్ప మీ లోపల ఏమన్నా నాకు ఎలా తెలుస్తుంది సో ఇక్కడ గీతాచార్యుడు చెప్పిన నేను చెప్పినా మీరు విన్నా ఇదంతా మనం కలిసి ఒక తత్వాన్ని శోధిస్తున్నాం ఏ తత్వము మీ లోపల ఉన్న తత్వాన్ని శోధిస్తున్నాం ఎస్వ ఇట్ ఈస్ ప్యూర్ సైన్స్ అన్నమాట కాబట్టి మీ లోపల స్మృతి గలడు నిద్రలేచారు స్మృతి వచ్చినది ఎక్కడి నుంచి వచ్చినది ఇంకో ప్రశ్న ఉంది ఇలాంటి ప్రశ్న ఇంకొకటి ఉంది ఆర్యు నేను ప్రశ్నలు అడుగుతా మీరు సమాధానం చెప్పండి ఆర్యు మీరు ఉన్నారా ఉన్నారా లేదా అయాం అయా ఉన్నాను సమాధానం అయాం మీరు ఉన్నారని మీకు తెలుస్తుందా లేదు తెలుస్తోందా లేదా మీరు ఉన్నట్లుగా మీకు తెలుస్తుందా లేదా తెలుస్తోంది ఐ నో what is it that you know? We can't understand, we can't understand, I know that I am. I know that I am. This is the word God has a great one. This is the truth, He doesn't know. He doesn't know. Why not, he is not a great one. I know that I am, he is a great one. Anyway, that is not the point. సో ఐ నో దట్ అయా మీరు చెప్పండి ఈ హాల్లో ఐ నో దట్ అయా కాని వాళ్ళు ఎంత కొన్ని ఉన్నారు ఇంకో రహస్యం ఇప్పుడు ఆ కుక్క అలా వెళ్ళింది అది అది దానికి తెలుస్తుంది అంటారో తెలియదు అంటారా తెలుసు తన యొక్క ఉనికి దానికి కూడా తెలుస్తుంది అంటే అర్థమేంటే సకల ప్రాణులు ప్రాణికి డెఫినేషన్ ఏమిటో తెలుస్తుందండి ప్రాణి సర్వస్థ అన్నప్పుడు ప్రాణి జాతస్య ప్రాణికి డెఫినేషన్ ఏమిటంటే దట్ విచ్ నోస్ దట్ ఇట్ ఈజ్ తాను ఉన్నాననే సంగతి తెలుసుకునేది ఏది ఉంటుందో అదే ప్రాణి రాయి ప్రాణియా కాదా కాదు ఎందుకని రాయి లేదా ఉంది ఉంది రాయి ఉంది కానీ నేను ఉన్నాననే జ్ఞానం దానికి లేదు ఉంది కానీ ఆ ఉనికిని తెలియడం లేదు అని చెప్పి దాన్ని బండరాయి అన్నారు కుక్క ఉంది ఉన్నట్టు దానికి తెలుస్తూ ఉంటుంది అది ప్రాణి సెన్సియన్స్ అన్నారు సెన్షియన్స్ సెన్సియన్స్ అంటే దాట్ విచ్ నోస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ తన ఉనికిని తాను తెలుస్తూ ఉండుత ఓకే సో మీ ఊయికి మీకు తెలుస్తూ మీరున్నారు మీరున్నారనే సంగతి మీకు తెలుస్తూ ఉన్నది కానీ సందేహం ఉందా సందేహంలో ఉండకూడదు ఎందుకంటే ఒక ఆయన అన్నారు అవును మీరున్నారా ఉన్నాను ఎలా చెప్పగలరు ఎలా చెప్పగలను అంటే నా నేను ఉండబట్టే కదా మా మావగారు నాకు పిల్లనిచ్చాడు అని అలా చెప్పాలా అలా చెప్పాలా అలా చెప్పక్కల లేకపోతే నేను ఉన్నానండి ఖచ్చితంగా ఉన్నాను ఎందుకంటే నేను ఉన్నాననే నా భార్య ఇప్పుడు చెప్పింది అని అలా చెప్పాల్సి ఉంటుందా అలా చెప్పచ్చ అలా ఇలాగంటి సమస్యలు లేవు ఎందుకో తెలుసునా నేను ఉన్నాను నేను ఉన్నానని నాకు తెలుస్తోంది ఖాయం హండ్రెడ్ పర్సెంట్ నో ఎక్సెప్షన్ అయితే ఒక ప్రశ్న మీరు ఉన్నారు మీరు ఉన్నారనే సంగతి మీకు తెలుస్తోంది అది ఎలా తెలుస్తోంది దేని వలన తెలుస్తోంది ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్న ఊరికే చంద్రుడి మీదే ఉంది సూర్యుడి మీదే ఉంది ఇక్కడే ఉంది అక్కడే ఉంది ఇన్ని ప్రశ్నలు వేశారే తప్ప నేను ఉన్నానని నాకు తెలుస్తోంది నేను ఉన్నానని నాకు తెలి ఎలా తెలుస్తోంది వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ నో బై ఉచ్ ఐ నో వాటి మళ్ళీ ఎత్తున వాట్ ఈజ్ హిట్ బై ఉచ్ ఐ నో దట్ ఐ ఆమ్ నేను ఉన్నాను అని నాకు తెలుస్తోంది ఈ ఎలా తెలుస్తోంది దేని మూలంగా తెలుస్తోంది అదే ఈశ్వరు అదే ఈశ్వర్ మొత్త స్మృతి నేను ఉన్నాననే సంగతి నాకు తెలియడం కూడా అంటే ముందు నా బ్రతుకు ఆ ఈశ్వరుని మూలంగానే నేను ఉన్నాను అంటే అది ఈశ్వరుని ఇచ్చిన అనుగ్రహం వల్లనే తెలుస్తుంది ఆ తర్వాతనే ఇల్లు వాసింది సకల జగత్తు కూడా కాబట్టి స్మృతి అనేది ఆ ఈశ్వరు నుంచి మనకి లభిస్తున్నది తర్వాత జ్ఞానం జ్ఞానం అంటే కాగ్నిషన్ అని అర్థం ఇక్కడ ఆత్మజ్ఞానం అని కాదు కాగ్నిషన్ అంటే ఇది ఘటము అది జ్ఞానం ఇప్పుడు జ్ఞానం అనే పదానికి రెండు రకాల అర్థాలు చెప్పకూడదు ఒక అర్థం ఏమిటి ఆత్మజ్ఞానము అది కాదు ఇది దట్ నాట్ ది పాయింట్ దే ఫైనల్గా ఆత్మజ్ఞానము మోక్షము దట్ ఈస్ ది ఓవరాల్ థింగ్ బట్ హియర్ జ్ఞానం స్మృతి హీ జ్ఞానం అన్నప్పుడు ఆ వరసలో అపోహనం మూడు సంగతులు చెప్తున్నాం కదా జ్ఞానం అంటే కాగ్నేటివ్ నాలెడ్జ్ ఆర్ సింప్లీ కాేషన్ ఇది ఘటము ఇది పథము పథము అంటే వస్త్రం సో ఇవన్నీ జ్ఞానములు ఈ జ్ఞానము కాగ్నేటివ్ నాలెడ్జ్ ఏదైతే కలిదో ఇది ఇట్ ఈజ్ వెరీ సింపుల్ థింగ్ ఇది అటువైపు ఆత్మజ్ఞానము కానక్కర్లేదు ఇటువైపు బాణిత్యము కానక్కర్లేదు ఆయన ప్రొఫెసర్ గారు ఆయన పెద్ద పండితులు పండితులకే జ్ఞానం ఉందా మామూలు మనుషులకి లేదు ఇది ఘటము ఇది పథము అనే జ్ఞానము మనుషులతోటి పశువులకు ఉంటుందిగా పశువులకు పక్షులకు కూడా ఇది ఘటమో ఇది పటమో అనే జ్ఞానం వాటికి ఉండే జ్ఞానం వాటికి ఆ జ్ఞానము నాకు అది జ్ఞానం అంటే ఈ జ్ఞానం ఎలా కలుగుతోంది తెలుస్తోంది కదా ఈ జ్ఞానాన్ని మీరు పరిశీలించండి రేపు క్లాసులో పరిశీలిద్దాం ఈ జ్ఞానాన్ని ఎందుకంటే దాంట్లో చాలా మహిమ ఆ జ్ఞానాన్ని మీరు పరిశీలిస్తే దాంట్లో ఉండే దైవత్వం మీకు అనుభవానికి ేపు కంటిన్యూ పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముదక్ష్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి